ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు వచ్చి చాలా దుఃఖంగా ఉందండి ఎందువల్ల అన్నాను అంటే మా అత్తగారితో నేను వేగలేకపోతున్నాను నిజం రియల్ ప్రాబ్లం అంటే నేను చెప్పాను ఏమిటి వారి వారి పరిస్థితి ఏమిటి పెద్దావిడండి ఎంత ఏడు ఎనభై ఏళ్ళు ఏమ్మా మీకు ముప్పై ఏళ్ళు ఉన్నట్టున్నాయి ఎనభై ఏళ్ళు అత్తగారు మీకు అంత దుఃఖంగా లైవగలిగారు హౌ ఆవిడ ఏం చేస్తారు మనసు మీద పడు ఉంటుందండి మరి ఇంకా మీకు దుఃఖాన్ని ఇలా ఏంటి అంటే మందు ఇస్తానండి మందు తీసుకుని తాగేసి ఓ నవ్వు కూడా నవ్వదు ఆవిడ ఇప్పుడు దుఃఖం ఎక్కడి నుంచి వచ్చిందంటారు బయట నుంచి వచ్చిందా లోపల వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేసుకున్నదా వాళ్ళకు వాళ్ళు క్రియేట్ చేసుకున్నది నేను చెప్పాను చూడండి ఆవిడ దేవుడు అనుకోండి దేవుడికి నైవేద్యం పెడితే నవ్వుతాడా నవ్వడు ఏమండే అలా చూస్తాడు నవ్వడే నేను దక్షిణామూర్తి దేవాలయం దగ్గర ఈ ప్రసంగం ఆ దక్షిణామూర్తి ఎలాగో ఆవిడ అలా అనుకోండి మీరు సేవ చేయండి ఆవిడ యొక్క మెత్తం కోసం మీరు చూడకండి ఆవిడ ఎంతకాలం బతుకుతుంది మహా ఇంకెంతకాలం బతుకుతుంది అంటారు మీరు ఇవ్వండి టైం మీరు ఎక్కువ టైం వేసి ఏమో నుండి ఏడాది రెండేళ్ళు ఏడాది రెండేళ్ళు ఓపిక పెట్టండి అయిపోతుంది తర్వాత ఈ ఏడాది రెండేళ్ళు మీరు సేవ చేసే అవకాశం ఆవిడ పోయిన తర్వాత ఇంకా మీరు ఏ సేవ చేసేది ఉండదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజు నుంచి ఆవిడ నవ్వడంతో సంబంధం లేకుండా మీరు నవ్వండి మీరు మందు చేప నవ్వుతూ ఇస్తున్నారా ముఖం ముడుచుకుని ఇస్తున్నారా సరే ఆవిడ నవ్వట్లేదు ఆవిడ నవ్వకపోయినా మీరు నవ్వడం ప్రారంభించండి కొంచెం ప్రేమను మీరు చూపించండి మీరు కర్మయోగ దీన్ని కర్మయోగము ఉంటారు ఈ కర్మయోగ ఉపన్యాసాలు ఉంటారు భగవద్గీత క్లాసు అది మీరు ఆరంభం చేయండి చేసి వారం తర్వాత ఎలా ఉందో నాకు మళ్ళీ వచ్చి చెప్పండి ఆవిడ వారం తర్వాత వచ్చి ఇప్పుడు కొంత నయం అని చెప్పి మీరు మాత్రం విడిచిపెట్టేయకండి అదే కొనసాగించండి ఆఖరికి ఏమైందో తెలుసునండి ఆవిడికి దుఃఖం పూర్తిగా పోయింది తర్వాత మా ఆశ్రమంలోనే ఆమె ఉద్యోగిగా జాయిన్ ఆ తర్వాత ఆవిడ కుటుంబ సమస్యలన్నీ పరిష్కారమయ్యే వేదాంతం వినేది ఇప్పుడు హ్యాపీగా ఉండేవాడు ఉద్యోగం కూడా మానేశారు ఈ మధ్యనే ఎందుకంటే అన్ని పది సమస్యలు పరిష్కారం అయ్యే ఉద్యోగం అక్కర్లేదని మానేశారు కాబట్టి బయట వాళ్ళు మనకు దుఃఖాన్ని ఇస్తారనే ఒక భ్రమ బయట వాళ్ళు ఈ మస్క్యూటో ఆర్గ్యుమెంటు అది సరికాతుంది అలా మంచి ఆర్గ్యుమెంట్లా అనిపిస్తుంది అనివే మనం దాన్ని ఖండిస్తాను ఎలాగాను ఉపలభ్యతేహి అగ్నిదాహాది నిమిత్తం దుఃఖం స్వామీజీ ఆర్గ్యుమెంట్ మస్కిటో ఆర్గ్యుమెంట్ శంకరులు చెయ్య కాలడం ఆర్గ్యుమెంట్ ఇస్తున్నారు ఇప్పుడు వంట వండుతో ఉంటే చేయి కాలింది చేయి కాలినప్పుడు బయట అగ్ని ఉంటే మీకు కాలిన నొప్పి అనుభవానికి వస్తుందా లేక బయట అగ్నితో సంబంధం లేకుండానే చేయకాలిపోయిన నొప్పి అనుభవానికి వస్తుందా కాబట్టి నొప్పి జ్ఞానం ఉంది అంటే బయట అగ్ని ఉంటేనే నొప్పి జ్ఞానము ఉన్నది అదే నెగిటివ్గా చెప్తారు చూడండి ఎది అగ్న్యాది బాహ్యం దాహాది నిమిత్తం విజ్ఞాన వ్యతిరిక్తం నపోజ్ నొప్పి జ్ఞానము కంటే భిన్నంగా బాహ్యమునందు నిప్పు మొదలైన నిమిత్తము అంటే నొప్పి యొక్క నిమిత్తము లేదనుకోండి సపోజ్ అప్పుడు లేకపోతే ఏమిటవుతుంది తపహ దాహాది దుఃఖం లోపలభ్యేత చెయ్యి కాలుట మొదలైన దుఃఖము మీకు తెలిసి ఉండేది కాదు చెయ్య కాలడముకు కారణమైన అగ్ని అనేది బయట లేకుంటే చెయ్యకాలడం వల్ల కలిగే నొప్పి మీకు తెలిసిదా తెలిసేది కాదు ఉపలభ్యతు ఉపలభ్యతేతు కానీ చెయ్యకాలడం వల్ల నొప్పి తెలుస్తోంది అంటే నొప్పి యొక్క జ్ఞానము ఉంది అంటే నొప్పి యొక్క జ్ఞానానికి భిన్నంగా ఆ జ్ఞానానికి నిమిత్తమైన నిప్పు బయట ఉంది నిప్పు బదులు దోమ మస్క్యూటో ఆర్గ్యుమెంట్ ఓకే దీన్ని బట్టి మీరు ఏమి నిర్ధారణ చేస్తున్నారు రెండు హేతువులు చెప్పారు ఒకటి అన్యథాద్వయనాశక రెండు సంక్లేశ ఉపలబ్ధేశ ఇప్పుడు కంక్లూషన్ అంటే పూర్వపక్షంగా కంక్లూషన్ అతహ మహే అస్తి బాహ్యోర్థ అంతే కాబట్టి తేనా చెయ్యకాలుత చేత మన్యామహే మేము ఈ నిష్కర్షకి వస్తున్నాము ఏమిటంటే బాహ్య అస్తి ఇది బాహ్యార్థము ఉన్నది ఇది బాహ్యార్థవాది అంట నహి విజ్ఞానమాత్రే సంక్లేశోయుక్ అన్యత్ర అదర్శనాత్ప్రాయ సపోజ్ తెలివి ఒక్కటే ఉండండి తెలివి ఒక్కటే ఉంది తెలివి కంటే భిన్నంగా బాహ్యార్థం లేదు అని మీరు స్వీకరిస్తే విజ్ఞానమాత్రే దాన్ని విజ్ఞానవాది అంటారు క్షణిక విజ్ఞానవాది తెలివియే ఉంది తెలివి కంటే భిన్నంగా వాహ్యమైన అర్థము న్యాయమేది లేదు అటువంటి సందర్భంలో మీకు అగ్ని నిప్పు కా నిప్పు కాలిన కారణంగా కలిగే నొప్పి మీకు కలక్కోవడం సంక్లేశ నాయుక్త అది యుక్తియుక్తంగా లేదు ఎందుకంటే చేయి తీసుకెళ్లి నీళ్లలో పెట్టారనుకోండి అన్యత్ర అంటే అగ్ని లేని సందర్భం నీళ్లలో పెట్టారనుకోండి కాలిన నొప్పి మీకు కలుగుతోందా కలగట్లేదు అన్యత్ర అదర్శనాలు చేతిని నేలలో పెడితే నొప్పి యొక్క జ్ఞానం కలగట్లేదు నిప్పులో నిప్పుకి తగిలితే నొప్పి యొక్క జ్ఞానం కలుగుతోంది కాబట్టి నొప్పి యొక్క జ్ఞానమునకు కారణమైన నిప్పు అనేది నొప్పి యొక్క జ్ఞానము కంటే భిన్నంగా బయట ఉండి తీరాలి ఎవరన్నాయి ఇది చాలా సింపుల్ విషయం కదా దీన్ని ఇంత గడపడి ఎందుకు చేస్తున్నారంటారేమో ఎందుకు చేస్తున్నామో తెలుసిన ఇదంతా ఖండించాల్సింది ఇదంతా ఖండించబడుతుంది ఇది యథార్థం కాదు అలా యథార్థంలా అనిపిస్తుంది పూర్వపక్షం అత్రో తర్వాత అత్రోచ్యతే అంటే ఇరవై శ్లోకానికి అవతారికది ఈ విధంగా బాహ్యార్థవాది తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన సందర్భంలో ఆచార్యులు ఇలా చెప్తున్నారు అని ఇప్పుడు ఇరవై శ్లోకం ఈ శ్లోకంలో మొదటి సగము పూర్వపక్షము రెండవ సగము సిద్ధాంతము ప్రజ్ఞప్తే సనిమిత్తం దర్శనాత్ నిమిత్తస్ నిమిత్తత్వం ఇష్యే భూతదర్శనాత్ చాలా గొప్ప శ్లోకం ఈ ఈ కారికలో ఉంటారు కారిక అనే పదానికి అర్థం ఏంటంటే సింపుల్ శ్లోకము చాలా సరళంగా ఉండే శ్లోకాన్ని కారిక అంటారు సాధారణంగా అనుష్లో ఉంటాయి అనుష్ప్ వృత్తం అనుష్టు అనే వృత్తాన్ని ఎప్పుడు వాడతారంటే తుప్ అని చెప్పి దానికి అనుష్ప్ అనే వృత్తాన్ని వాడతారు తుప్ అంటే సరళంగా చిటిక తుప్ అంటే చిటిక చిటిక వేసినంత తేలిగ్గా చెప్పడానికి అనుష్ప్ వృత్తాన్ని వాడతారు మీరు పొడుగాటి వృత్తం వాడారనుకోండి వాడితే అది విన్నవాళ్ళు ఓ ఇది మనకు అర్థం కాదులే అని యా సృష్టి సృష్ఠురాద్యావహతి విధి హుతం యాహ విర్యాచోత్రి అంటూ అభిజ్ఞాన శాఖంలో మొదటి శ్లోకం శ్రద్ధరావృత్తం మొదలు పెడితే అబ్బో అర్థం కాదని వెళ్ళి అనుష్టప్ ఛంద అనుష్ప్ ఛంద అనుష్టులో చెప్తే ఇది రామాయ రామ భద్రాయ మనకి తెలుస్తూ ఉంటుంది కారికలన్నీ అనుష్టుప్లో ఉంటాయి తర్వాత కారికల్లో కఠినమైన పదాలు ఉండవు అన్ని సింపుల్ పదాలు కానీ చాలా గంభీరంగా ఉంటాయి ఉదాహరణ ఇదే కారిక ఇప్పుడు ప్రజ్ఞప్తి జ్ఞానం ఉన్నది ఈ జ్ఞానానికి బయట నిమిత్తత్వము బయట నిమిత్తము కలదు ప్రజ్ఞప్తే సనిమిత్తవం అంటే బయట నిమిత్తముతో కూడియే ఉంటుంది అంటే కూడి ఉండడం అంటే జ్ఞానము సర్వము జ్ఞేయముతో కలిసి ఏ ఉంటుంది జ్ఞేయము లేకుండా జ్ఞానం అనేది ఉండడానికి వీల్లేదు జ్ఞానము కంటే భిన్నంగా జ్ఞేయము ఉండి తీరుతుంది అలా మేము స్వీకరిస్తున్నాము అలా అంగీకరిస్తాము ప్రజ్ఞప్తే సరిమిత్తవమిష్యే ఎందువల్ల యుక్తి దర్శన యుక్తులు ఇంతవరకు చెప్పారు కదా యుక్తులు రెండు యుక్తులు చెప్పారు కదా ఏమిటా యుక్తులు ద్వంద్వ ద్వంద్వము యొక్క అనుభవము అన్యథాద్వయనాశత ఉపయుక్తి సంక్లేశ ఉపలబ్ధి అనే రెండు యుక్తుల కారణంగా బాహ్యార్థము కాలదు అనంటే ఇప్పుడు దానికి సిద్ధాంతం ఏమిటో తెలుసిన నిమిత్తస్మిత్తత్వమిష్యతే అది సిద్ధాంతం నువ్వు బాహ్యమునందు నిమిత్తము గలదు అన్న వేదన్నావో అది నిమిత్తము కాదు నిమిత్తస్య అనిమిత్తత్వం బాహ్యముందు నిమిత్తము గలదు అని నువ్వు చెప్పేవి చూసావా అది నిమిత్తము కాదు మేము అలా స్వీకరిస్తున్నాం అంటే ఇంక బాహ్యముందు ఏముందండి లేదు బాహ్యార్థవ కొట్టి పారేసుకున్నారు ఎందువల్లండి భూతదర్శనాత్ భూతదర్శనం అంటే అక్కడ ఉన్నదేవితో ను సరిగ్గా చూడు భూత అంటే ఉన్నది భూతం కాదు భూత భూతం కాదు లేదా ఒక రకంగా మనందరమే భూతాలమే మనందరం భూతాలమే ఎందుకని భవంతీతి భూతాలు మీరు ఉన్నారా లేరా అయితే మీరో భూతం వారు ఉన్నారా లేరా ఉన్నారా వారో భూతం వారి ఇంకో భూతం వీళ్ళందరూ భూతాలు మరి వీళ్ళు ఎప్పుడు భూతాలు శ్మశానంలో ఉంటాయి కదా అంటే జగత్తంతో శ్మశానమే జగత్తంతో శ్మశానమేనండి మరి శ్మశానానికి జగత్తనే శ్మశానానికి కాపులాదారెవరు రుద్రుడు జగత్తంతా కూడా రుద్రుని యొక్క శ్మశానం వీళ్ళందరూ భూతాలు కాబట్టి ఓ భూతం ఇంకో భూతాన్ని పెళ్ళాడుతుంది పెళ్ళాడి మరో భూతాన్ని కంటుంది చిన్న భూతాన్ని కంటుంది అన్ని భూతాలే అని ఇదో ఆర్గ్యుమెంటు ఎనివే భూత అంటే భూతాలనేవి ఏమీ లేవు భూతాలు దెయ్యాలు అలాగేమీ లేవు అన్లెస్ మనందరం కూడా భూతాల వల్ల మీరు అంగీకరిస్తే ఉన్నాయి భూతాలు అలాంటి భూతాలు ఉన్నాయి తప్ప అందుకు మించి వేరే భూతాలు ఏమీ లేవు సో అది డైగ్రెషన్ ఆ భూత పదం దాన్ని మీరు సరిగ్గా తెలుసుకోవడం కోసం నేను వాళ్ళకు కూడా పరిహాసంగా చెప్పాను భవతి ఇది భూతం ఉన్నదానిని మీరు పరిశీలించి చూడండి ఊరికే ప్రతిదానికే లోక గతస్య గతానుగతికో లోక లోకంలో ఏదో అనుకుంటున్నారు కాబట్టి అదే సత్యం అని అనుకోద్దు మేము సో అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉండద్దు మీరు బర్రెయినింది అంటే దూడని కట్టేమన్నాడు వాడవడం అలా ఉండకండి డోంట్ బీ ఇన్ సచే హర్రి అదిగో చేయి కాలడానికి బయట నిప్పు ఉంది కనుక అది నిప్పు కలిగినాయి కాబట్టి జగత్తు సత్యం కొబ్బరికాయ పైన పడితే సత్యం అలాంటి ఆర్గ్యుమెంట్లు కాదు అది భూతదర్శనా అది నువ్వు బయట నిమిత్తం ఉందంటున్నావే ఆ నిమిత్తము ఆ నిమిత్తము నువ్వు అనుకుంటున్నావు నువ్వు పరిశీలిస్తే అది నిమిత్తమే కాదు అక్కడ ఉన్నది ఏమిటో నువ్వు సరిగ్గా చూడు భూతదర్శన అత ఉన్నది నువ్వు స్పష్టంగా చూడు ఉన్నది స్పష్టంగా చూస్తే నీకు ఏ జ్ఞానం కలిగిందో అది అక్కడ లేదు ఇంకో దృష్టాంతం చెప్తా స్పష్టంగా ఈజీగా వెంటనే తెలియడం కోసం వీడికి సర్పజ్ఞానం కలిగింది ఏమండి సర్పజ్ఞానం కలిగింది సర్పజ్ఞానం నాకు కలిగింది కనుక బయట సర్పం ఉంది అంటాడు ఇప్పుడు ముగ్గురు వెళ్తున్నారు ముగ్గురు వెళ్తుంటే ఒకడు పావు పాం అన్నాడు పాము పావు అనగానే వీటితో పాటు ఇంకో ముగ్గురు ఉన్నారు నలుగురు వెళ్తున్నారు ముగ్గురు కాదు నలుగురు ఒకడు పాము పావు ఇంకో ముగ్గురు ఉన్నారు కదా వరుసగా వెళ్తున్నారు ఫుట్పాత్లో నలిచి ఒక ఒక ఒకటి తర్వాత ఒకడు కర్ర కోసం పరిగెత్తాడు ఆ పాముని చంపడం కోసం ఇంకొకడు వాడు ఆ పావు మంత్రాలను వల్లివేయడం ప్రారంభించాడు పాముకు మంత్రాలు ఉన్నాయి ఎప్పుడైనా విన్నారు ఆ పాము మంత్రాలని నమో అస్ సర్పేభ్యో ఏ పృథివీ మును అంతరిక్షే యే దివితేభ్య సర్పేభ్యో నమ అని ఈ నా పాండిత్యం మేము చూపిస్తున్నాను నేను మేము ఈ రకంగా ఈ పావు మంత్రాలని వల్లించి పెట్టాం ఇవన్నీ ఇంకా ఉన్నాయి మంత్రాలు ఏ దోరో జనే దివో ఏ వాసూయ విష్ణుషు ఎసు సదస్ క్రతంతేభ్య సర్పేభ్యో నమ యా ఇషవో యా తుధానాణ్యే వా వనస్పతి గుంద్రూ ఏ వాటేషు శేరే తే్యర్పేభ్యో నమ ఇవన్నీ సర్ప సర్పమంత్రాలు ఆయనకి సర్పమంత్రాలు వల్లించాడు అది చెప్పుకుంటున్నాడు ఆయన పాము కనపడితే ఏం చేయాలి పాము చెప్పుకోవాలి చెప్పుకుంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి కరుణించి కరవడం మానేస్తున్నాడు ఆ మంత్రం ఆయన చెప్పుకుంటున్నాడు మూడోవాడు అన్నాడు అరే అక్కడ ఏముందో సరిగ్గా చూడండిరా అన్నాడు భూతదర్శనాత్ దానికి భూతదర్శనము అక్కడ ఏముందో సరిగ్గా చూడండిరా ఎందుకంటే ఆ మొట్టమొదటి ఉన్నాడు చూసారా వరసలో వారి కంగారు ఎక్కువ కాబట్టి వారి మాట నమ్మి మీరు గెంతులు వేయడం కాదు అక్కడ ఏముందో సరిగ్గా చూడండి అన్నాడు అని జేబులోంచి ఓ బ్యాటరీ ఒకటి తీశాడు వేసి వేశాడు అరే చూడండి అలా వేశాడు ఎందుకంటే వీళ్ళు అడ్డున్నారు కదా సరిగ్గా చూడండి అరే తాడు అన్నాడు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి వీళ్ళ ముగ్గురికి కలిగింది సర్పజ్ఞానం వేరే నాలుగో వాడికి సర్పజ్ఞానం కలగనే లేదు కాబట్టి ఇప్పుడు సర్పం ఉన్నట్టుగా సత్యమా సర్పం లేనిదని సత్యమా తర్వాత సర్పం ఉందనేవాడు ఒకడు మంత్రాలు కూడా బాగా వదిలిస్తున్నాడు కాబట్టి సర్పం స్వచ్ఛమవుతుందా సర్పం ఉంది అన్నవాడు ఇంకొకడు కర్ర మంచి పని పని చేయటానికి కర్మ చేయటానికి వ్యగ్రంగా ఉన్నాడు ఉత్సాహంగా ముందుకు మూపుతున్నాడు కాబట్టి సర్పం ఉందంటారా సర్పం లేదు సర్పం లేదు అక్కడ అది ఖాయం సర్పం లేకుండా సర్పజ్ఞానం కలిగిందా లేదా కలిగింది మరి సర్ప జ్ఞానానికి జ్ఞేయం ఉండి తీరాలి అని నీ ఆర్గ్యుమెంట్ ఏమైంది పోయింది కాబట్టి భూతదర్శన అక్కడ ఉన్నదేదో మీరు పరిశీలించి చూడండి ఈ సందర్భంగా మీకు ఇంకొకసారి మాయా మేడం స్టోరీ గుర్తు ఈ మాయా మేడం స్టోరీ ఉంటుంది మండుకి అయిపోయేదాకా మాయా మేడం స్టోరీ ఉంటుంది ఆ మేడం వీడు మళ్ళీ చెప్తున్నా వీడు బ్రిటన్ వెళ్ళాడు చదువుకుంటూ లండన్ వెళ్ళాడు అక్కడ లండన్లో ఏదో చిన్న ఉద్యోగం చేసుకున్న సందర్భంలో ఒక అందమైన అమ్మాయి వీడికి కనపడేది ప్రతిరోజునూ ఆమెని ప్రేమించాడు లోవెట్ ఫస్ట్ సైతం మామూలుగా చూడగానే ప్రేమించడం అనేది ఉంటుంది దుశ్యంత మహారాజు శకుంతలని చూడగానే ప్రేమించాడు కాబట్టి ప్రేమ అనేది ఉంటుంది ఆ సందర్భం అట్టిది సో ఆమెను ప్రేమించి ఆమె వెనకాల వెళ్తూ ఉండేవాడు రోజు దీన్ని స్టాకింగ్ అంటారు ఇంగ్లీష్లో అంటే వెనకాల పడుతూ ఉండడం ఆవిడ ఒకరోజు ఎవడో అనుకుంది మామూలుగా అనుకుంది కానీ రోజు ఇలాగే అవుతూ ఉంటే వీడు ఎప్పుడూ కనపడుతూ ఉండేవిడ ట్యూబ్ అంటారు అక్కడ ఆ ట్యూబ్ ఎక్కి వెళ్ళడం అంటే లోకల్ ట్రైన్ వెళ్తూ ఉంటే వీడు కూడా వస్తూ ఉండే వెంట పడుతూ ఉండేవాడు ఓ రోజు అడిగింది ఇళ్ళరానిపించింది ఆగి ఇలా అనిపించింది ఎందుకు రోజు నా వెంట పడుతున్నావు ఎందుకని అడిగింది చెప్పాను ఈ కథ ఏవో కొన్ని కొత్త ముఖాలు వచ్చాయని మళ్ళీ చెప్తున్నాను అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు అయితే సరే నాతో మాట్లాడాలి సరే ట్యూబ్ ఎక్కాడు రైలు అడిగింది నన్ను ఏమి చూసి ప్రేమిస్తున్నావు అని అంటే నీ అందమైన శిరోజములు బ్లాండ్ హెయిర్ అంటారు అంటే వెండిలాగా మంచి అందంగా ఉంటుందని అదొక అభిప్రాయం సో అవి చూసి ప్రేమిస్తున్నా సరే ఇంటికి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పు ఏమి చూసి ప్రేమిస్తున్నావు నీ అందమైన శిరోద్యములను చూసి ప్రేమిస్తున్నాను ఆ విద్యు తీసి ఇప్పుడు లోపల ఏమీ లేదు ఉండను వీడు కంగారు పెట్టాడు భూతదర్శన అది దానికోసం చెప్తున్నా భూతదర్శనాత్ ఉన్నదేదో చూడడం మీరు అభ్యాసం చేయాలి కనపడుతున్నది చూ కనపడింది ఏదో ఇదే సత్యం అనుకోవడం కాదు భూత దర్శనం చేయాలండి ఏమండి సరే వీడు అయినా వీలు ఎందుకంటే కొంచెం ప్రేమ అనేది ఆ వేటు ఉంటుంది కనుక కొంచెమైతే కంగారు పడ్డాడు కానీ నీ అందమైన చిరునవ్వుని చూసి ప్రేమిస్తున్నాను ఓకే ఆ దంతాలు కట్టుడు దంతాలు తీసేవి పెట్టినాడు పెట్టి నవ్వింది ఇప్పుడు ఇప్పుడు దేన్ని చూసి ప్రేమిస్తున్నా వాళ్ళని అడిగాడు అడిగితే క్షమించు అనేవాడు క్షమాత్మణ కోడి పరిగెత్తుకు వెళ్ళిపోయాడు అక్కడి ఇంకా మళ్ళీ నిలబడలేదు కాబట్టి మీరు సంసారాన్ని ప్రేమించేప్పుడు ఊరికే పిచ్చి మాలోకంలో ప్రేమించకూడదు సంసారాన్ని పరిశీలించాలి పరిశీలించి అక్కడ ఉన్నదాని యథార్థ స్వరూపాన్ని గుర్తించి అది సత్యమైతే మీరు ప్రేమించాలి అది సత్యమైతే మీరు ప్రేమించాలి సత్యం కాకపోతే ఇంక ప్రేమించక్కర్లేదు అనవసరం కదా కాబట్టి ప్రేమించి ముందు అక్కడ ఉన్నది ఏమిటి చూసుకోవాలక్కర్లేదా భూతదర్శన చాలా ముఖ్యం ఎందుకంటే జనులు మూర్ఖంగా ఉంటారు సంసారం పడుతూ ఉంటారు ఆ మాయా మేడం ఆ అమ్మగారి పేరు మాయా ఆ అంచేతనే మాయా మేడం అన్నాడు మాయా మేడం మేడం అంటే మేడం అనే పద పెరుగుదరు కదా ఆవిడ పేరు మాయా కాబట్టి ఈ సంసారము అది మాయా మిథ్య ఉన్నట్టుగా కనబడుతుంది అక్కడ ఏమీ ఉండదు మీరు వెంటబడితే మీకు ఏమి చేతికి అంది ఏముండదు సమయం వృథా అవుతుంది జగ జీవితమే వృథా కాబట్టి భూతదర్శనాత్ మీరు భూతాన్ని కనుక దర్శించగలిగినట్లయితే ఏ నిమిత్తం బయట ఉందని మీరు అనుకున్నారో అది నిమిత్తమే కాదని తేలిపోతుంది నిమిత్తానిమిత్తత్వం ఇష్యతే భూతదర్శనాత్ బ్ ఎంత అద్భుతమైన కారిక దీని మీద భాష్యకారులు బాఘం బానే చెప్పింది అంటే పైన ఆర్గ్యుమెంట్స్ చెప్పాడు కదా రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్టే నువ్వు బాగానే చెప్పావు ఏ వం అవును నువ్వు చెప్పినట్టుగానే ఉంది కరెక్టే అంటే అంగీకరిస్తున్నారని కాదు ముందు స్వీకరించి తర్వాత తిరస్కరిస్తారు ప్రజ్ఞప్తే స జ్ఞానమునకు నిమిత్తము తోడుగా ఉన్నది సా అంటే తోడు జ్ఞానం ఉన్నప్పుడల్లా బయట ఆ జ్ఞానానికి నిమిత్తమైన పదార్థము బాహ్యార్థము జ్ఞానము కంటే భిన్నంగా ఉంది ప్రజ్ఞప్తే సనిమిత్తం ఎందువల్ల యుక్తిదర్శనా ఏమిటా యుక్తులు ద్వయ సంక్లేశోపలబ్ధియుక్తి దర్శనాత్ ఇష్యతేవ అంటే నీ చేత స్వీకరింపబడుచున్నది ఏమిటి బాహ్యార్థ సత్యత్వం సనిమిత్తత్వం ప్రజ్ఞప్తే సనిమిత్తత్వం త్వయా ఇష్యతే నీవు జ్ఞానమున్న కంటే భిన్నముగా జ్ఞేయము గలదే నువ్వు స్వీకరిస్తున్నావు కారణం ఏంటంటే నీకు యుక్తి కనబడుతోంది యుక్తి అంటే లాజిక్ కనబడుతోంది లాజిక్ కనబడడం కాదు ఉన్నది కనపడాలి లాజిక్ కనబడితే వెళ్ళి గోతులో పడతాడు లాజిక్ కనబడితే దీనికి చిన్న సూత్రం చిన్న ఇన్వెస్టిగేషన్ దృష్టాంతం ఉన్నది అది ఎంతవరకు క్లిక్ అవుతుందో అని డౌట్ పడుతూ ఉంటాను ఓ ఒక ప్రొఫెసర్ గారు ఆయన చిన్న ఈ కాలవ కాదు కొండ కాలవ అంటే ఏరు ఏరు ఏరు దాటాల్సి వచ్చింది కాలం అంటే దానికి ఒక అందరు మనిషి తవ్వినిధి ఉంటుంది కనుక కరెక్ట్గా దానికి ఒక లోతు స్థిరంగా తెలుస్తూ ఉంటుంది ఇంత లోతు ఉంటుంది ఏరు ఈ లోతు ఎంత ఉంటుందో తెలియదు లోతు అసలు లేకుండా అసలే ఉండకపోవచ్చు చీలమండలు కూడా తడవకపోవచ్చు మోకాళ్ళు దాకా రాకపోవచ్చు లేకపోతే లోతు ఉండొచ్చు కూడా ఇది ఎవరినో నీరు కొంచెం మురికిగా ఉన్న మీద లోతు తెలియదు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు దాటాలి ఆయన ఏరు దాటాలి ఇల్లు అరడదుల మంది దాటాలి ఆయన ప్రొఫెసర్ గారు ఏమిటి ప్రొఫెసర్ అంటే స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్ అని ఒకటి ఉంది సబ్జెక్ట్ మీకు తెలిసే ఉంటుంది ఆ సబ్జెక్ట్ స్టాటిస్టిక్స్లో ఏం చేస్తారంటే లోతు ఎంతుంది ఎంతుంది అని ఒక ఆరు తోట్లో ఏడు తోటలో లోతులు ఎక్కేస్తారు ఆయన దగ్గర స్కేల్ పెట్టి ఇక్కడ లోతు చూశాడు అక్కడ లోతు అలా అలా చూశాడు పది లోతులు చూశాడు చూసి లోతులన్నీ లిస్ట్ వేశాడు వేసి స్టాండర్డ్ అనేదో మీన్ డీవియేషన్ స్టాండర్ వేసి మొత్తానికి ఈ పాయింట్ దగ్గర మోకాలు దాటి లోతు ఉండరాదు అని క్యాల్కులేట్ చేశాడు ఆయన ఫార్ములాలు ఉన్నాయి ఆ ఫార్ములా ప్రకారం క్యాల్కులేట్ చేశాడు కొన్ని క్యాల్కులేటర్స్ కూడా ఉన్నాయి మీరు క్యాలిక్యులేటర్లో అన్ని ఎంటర్ చేసేసి ఎస్టీడీ నొక్కితే కరెక్ట్గా వస్తుంది సో క్యాలకులేట్ చేసి ఈ పాయింట్ దగ్గర మోకాలు లోతు దాటడానికి లేదు కాబట్టి ఇక్కడ మనం దాటాలి అని ఒక పాయింట్ చూపించాడు ఆయన చూపిస్తే అయ్యా మీరే క్యాల్కులేట్ చేశారు కానీ మీరు దాటండి మేము మీ రకాల వస్తువుల వల్ల మిగతా అడుగు వేసి అక్కడ భూతు రోగులు అయిపోయాడంతే పడేమలు పడిపోయాడు కాబట్టి యుక్తి కాదు యుక్తి లాజిక్ క్యాల్కులేషను కాదు చేయాల్సిందే ఒకప్పుడు యుక్తి లాజిక్ ఉపయోగకరంగా ఉంటాయి కానీ భూత దర్శనం అవసరం యుక్తి దర్శనం కాదు కావాల్సింది మీ యుక్తి ఎలా ఉంటుందో తెలుసిన మీ జ్ఞానానికి లేక అజ్ఞానానికి తగ్గట్టుగా ఉంటుంది యుక్తి అంతకంటే ఇంకేమండి సో యుక్తితోటి వర్కౌట్ కాదు ఇక్కడ భూతదర్శనం చేయాలి అది సిద్ధాంతం ముందు ఇక్కడ పూర్వపక్షంలో నీవు యుక్తిని చూసి నీవేమో బాహ్యార్థము కలదు అని నిశ్చయించుకున్నావు ఏమిటా యుక్తులు ఒకటి ద్వయము అంటే జ్ఞానంలో ద్వంద్వాల అనుభవానికి రావడం రెండు సంక్లేశము జ్ఞానంలో నొప్పి దుఃఖము అనుభవానికి రావటం ఈ రెండు ఉపలబ్ధి ఉపలబ్ధి అంటే జ్ఞానం ద్వయజ్ఞానం ఉంది దుర్గంధ జ్ఞానము సుగంధ జ్ఞానము సంక్లేశ జ్ఞానమున్నది అంటే నొప్పి యొక్క జ్ఞానము ఈ రెండింటినీ బట్టి బాహ్యార్థము కలదు అని నువ్వు నిశ్చయించుకున్నావు మంచిది స్థిరోభవ తావత్ అలా అలాగే నిలబడి ఇటు అటు కదలద్దు ఇటు అటు బెసగద్దు అలాగే నిలబడవు స్థిరోభవతావత్వం ఎందుకంటే మళ్ళీ సందర్భానికి తగ్గట్టుగా మాట మార్చద్దు నువ్వు ఏ ఆర్గ్యుమెంట్ చెప్పావో ఆర్గ్యుమెంట్ మీద నిలబడి ఉండదు అవ్వండి ఎంత ఛాలెంజ్ చేస్తున్నారు అంటే ఆ ఆర్గ్యుమెంట్ని బాహ్యార్థవాదాన్ని అలా అలవకగా కొట్టిపారేస్తాను దానికోసం పెద్ద తెలివిదాటలు కూడా అక్కర్లేదు అలా అలా తేలికపోటుకోవాలి అసలు మంచిది అలాగే నిలపడుండవు ఓకే యుక్తి దర్శనం వస్తున తథాత్వాభ్యుపగమే కారణం ఇత్య ఏమిటండి అలాగే నిలబడి ఉండంటే ఎక్కడ నిలబడి ఉండాలి ఎక్కడ నిలపడి ఉండాలో తెలుసిన నీ సిద్ధాంతం ఏమిటి యుక్తి కనక అనుభవానికి యుక్తి కనుక కనబడితే యుక్తి ఏమిటి యుక్తి ద్వయ ఉపలబ్ధి సంక్లేశ ఉపలబ్ధి యుక్తి యొక్క దర్శనము బాహ్యార్థము ఉన్నది వస్తున తథాత్వం వస్తువు మీకు ఎలా కనబడిందో అలాగే ఉన్నది దాన్ని తథాత్వం వస్తువు ఎలా కనపడిందో అలా లేదనుకోండి దాన్ని వితథాత్వం అంటారు వితథ వైత్య వచ్చింది కదా కాబట్టి ఆ తథాత్వం వస్తువు నీకు ఏది కనపడిందో అది అదే అటులనే సత్యము ఇందువల్ల యుక్తి దర్శనము వలన కాబట్టి వస్తువు వస్తువు ఎలా అనుభవానికి వచ్చిందో అలాగే సత్యము అని నిర్ధారించుటలో యుక్తి దర్శనము కారణము అది కదా నువ్వు చెప్పేది అంతే ఆ మాట నేను నిలబడు అన్నారు సిద్ధాంతి అంటే పూర్వపక్ష అంటున్నాడు బ్రూహికంతత ఇది ఏమిటండి అంత గడిపడి చేసేస్తున్నారు అది చెప్పండి మేము అక్కడే నిలబడి ఉన్నాం చెప్పండి అంటే ఎక్కడ ఉన్నారు బాహ్య వస్తువు ఎలా అనుభవానికి వచ్చిందో అలా అది సత్యము యుక్తి దర్శనము వలన యుక్తి దర్శనం అనే అది అది మేము చెప్పాం అవునండి అలాగే మేము అలాగే చెప్పాం మరి అలా అక్కడ నిలబడే ఉన్నాం నిలబడే ఉన్నామండి కిందత ఏమిటి మీరు అవి మీరు ఏమిటి అంతచారం చేస్తున్నారు ఏంటి దీనికి భాష్యం అనే పేరు ఇందుకోసమే వచ్చింది భాషాయాం భవం భాష్యం భాష అంటే మాట్లాడుకోవడం ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా అక్కడ రాస్తారు వాళ్ళు ఎవడో మాట్లాడుకుంటుంటారు రికార్డు చేసి మీరు రాశారనుకోద్దు అలా రాస్తారు అని దానికి భాష్యం అని తే అలా నిలపడండి చెప్తా అని సిద్ధాంతి చెప్తున్నా ఏమిటది ఇప్పుడు మీకు ఘటజ్ఞానము కలిగింది ఘటజ్ఞానం కలిగింది ఘటజ్ఞానం కలిగింది కాబట్టి యుక్తి దర్శనము అనే ఆర్గ్యుమెంటు ప్రకారం బయట ఘటము ఉండి తీరవ్వలేము అదే కదా నీ ఆర్గ్యుమెంటు అలా నిలపడు ఎందుకంటే నువ్వు పరిశీలించు ఘటమనగానేమి చెప్పు అసలు ఘటమంటే ఏమిటో చెప్పు అక్కడ మట్టి కంటే భిన్నంగా ఏదైనా ఉందా అసలు లేదు మట్టి కంటే భిన్నంగా ఏమీ లేదు చదండి కాబట్టి అక్కడ ఉన్నదేమిటి మట్టి క్లే మృత్తికైతేవో సత్యం శృతి స్పష్టంగా చెప్తోంది సత్యం అంటే ఉన్నదాన్ని సత్యం అంట అక్కడ సత్యం ఏమిటి నీకు కలిగిన జ్ఞానం ఏమిటి ఘట జ్ఞానం కాబట్టి ఘటమనే నిమిత్తాన్ని బట్టి ఘటం కలిగి జ్ఞానం కలిగిందా నీకు కలగలేదు అక్కడ నిమిత్తం లేకున్నా ఘట జ్ఞానం నీకు కలుగుతోంది నిమిత్తం లేదనే విషయము అంటే ఘటమనే నిమిత్తము లేదనే విషయము అక్కడ ఉన్నదాన్ని పరిశీలిస్తే సెటిల్ అయిపోయింది కాబట్టి నీకు సెటిల్ అయిందా లేదా భూతదృశ్య ఇప్పుడు నెక్లెస్ సత్యము ఎందువల్ల నెక్లెస్ యుక్తి దర్శనా ఓకే నువ్వు కంగారు పడకు నెక్లెస్ సత్యము అంటున్నావు ఎందువల్ల నాకు నెక్లెస్ జ్ఞానం కలుగుతోంది కనుక నెక్లెస్ సత్యము అను అంటున్నావు నేను అది పట్టుకుని తూకం వేస్తున్నా ఇప్పుడు తూకం వేసేది నెక్లెస్నా బంగారాన బంగారాన్ని తూకం వేస్తున్నా కాబట్టి అక్కడ ఉన్నది నెక్లెస్సా బంగారమా బంగారము ఉన్నదాన్ని చూను నువ్వు యుక్తిని చూస్తానంటారేమిటి ఉన్నదాన్ని చూడు ఉన్నదాన్ని చూస్తే అక్కడ ఉన్నది బంగారమే తప్ప నెక్లెస్ కాదు ఏమంటే నెక్లెస్ అంటే ఏమిటండి నెక్ ఉండ నెక్ ఉండాలి నెక్ ఉండి లేసు ఉంటే అవుతుంది అది చిన్న పెట్టి అట్టపెట్టిలో పెట్టారు దాంట్లో నెక్కు లేదు లేసు లేదు బంగారం ఉంది నెక్ ఎక్కడ కాబట్టి అంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే మట్టిని ఆ రూపాన్ని బట్టి ఘటముగా దర్శించటానికి మీరు అలవాటు పడి ఉన్నారు ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పుడు చిన్నపిల్లవాడికి లేదా అలవాటు చిన్నపిల్లవాడు దాన్ని తీసి నోట్లో పెట్టుకుంటాడు శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడు అని పురాణంలో చెప్తారు పురాణం ఎప్పుడూ లోకానువాద రూపంగా ఉంటుంది ఇంకొక సిద్ధాంతం అది లోకానుభవాన్ని అనువాదం చేస్తారు పురాణంలో కేమండి మీరు లోకంలో చూడండి చిన్నపిల్లలు ఏం చేస్తారు మట్టి తీసినట్లు పెట్టుకోండి కేమండి వెంటనే తల్లి ఏం చేస్తుంది ఇలా బుగ్గలు నొక్కి ఆ నోరు వడిచే తెరిపించి కొంగుతోటి ఆ మట్టి అంతా పుంజేస్తుంది శ్రీకృష్ణుడు మన్ను తిన్న గాథ ఇక్కడి నుంచి రూపంగా ఉంటుంది పురాణం కేమండి ఇప్పుడు సో ఇప్పుడు కుండ ఆకారంగా మట్టి ఉందనుకోండి కుండ షేపులో పిడత పిడత షేపులో మట్టి ఉందనుకోండి ఆ పిల్లవాడు దాని నోట్లో పెట్టుకుంటాడు వాడి సంస్కారంలో అది మట్టి వాడి నోట్లో పెట్టుకుంటున్నాడు కానీ పిడత నోట్లో పెట్టుకోవట్లేదు ఏమండి తర్వాత అదొకటి కాబట్టి ఇంకా ఇది పిడత అనే సంస్కారం వాడికి తల్లి ఇచ్చే వాడికి మట్టి జ్ఞానం కలుగుతుందా పిడత జ్ఞానం కలుగుతుందా పిడత జ్ఞానం మట్టి జ్ఞానమే కలుగుతుంది తల్లి వీడికి అలవాటు చేస్తుంది నాన్న ఇది పెడతా పెడతా పెడతా ఒకసారి చెప్తే అర్థం కాదు వాడికి పదిసార్లు చెప్తుంది అలా చెప్తూ ఉంటుంది చెప్తూ ఉంటే అప్పుడు వాడికి మట్టి జ్ఞానం పోయి పిడత జ్ఞానానికి అలవాటు పడతాడు ఆ అలవాటే భవిష్యత్తులో వాడు చేస్తుంది మీకు దృష్టాంతం చెప్తా తల్లి ఇక్కడ ఏదో చిన్న తల్లి పిల్లవాడిని ఎత్తుకుని పచారీ షాపుకి వెళ్ళింది అక్కడ వీడు ఆ సీసాలో చాకులెట్లు చూశాడు ఆ సీసా కూడా ఎలా ఉంటుందో తెలిసినా ఆ మట్టు సమాంతరంగా ఉండదు ఇలా వంకరగా పోసేసినట్టు ఉంటుంది ఆ సీసా మూతి మన వైపు ఉంటుంది చూడండి అలా పెడతాడు ఆ సీసా దాంట్లో చేతిలో పెట్టి తీసుకునేట్లా ఉంటుంది ఆ పిల్లవాడు చాక్లెట్ అని చేయి చూపించాడు చూపిస్తే అవతల వైపు నిలబడి ఉన్నటువంటి వ్యాపారి ఉంటాడు కదా వాడు నవ్వాడు పిల్లవాడికి వేసి చూసి పిల్లవాడికి చూసి నవ్వాడు కదా ఆ పిల్లవాడు చాక్లెట్ తీసుకోవటానికి చేయి చాపాడు ఆ వ్యాపారి నవ్వుతాడు తప్ప చాకలెట్ ఇవ్వడం ఈ పిల్లవాడికి అర్థం కాదు ఇదేమి వీడు చాక్యులెట్ ఎందుకు ఇవ్వడం నవ్వుతున్నాడు తప్ప చాకులెట్ నవ్వుతున్నాడంటే పాజిటివ్ పాజిటివ్ ఉంటే చాకులెట్ ఇవ్వదు చాక్లెట్ ఇవ్వడు ఏమిటి చాకులెట్ ఎందుకు అని పిల్లవాడికి కొంత కన్ఫ్యూషన్ వస్తుంది అప్పుడు తల్లి కేసు చూస్తాడు తల్లి పర్సు తీస్తే రూపాయి తీసి వాడి చేతికి ఇస్తుంది అప్పుడు వాడి ఇంతకంటే బాగా అన్నది రెండు చాకులెట్లు వీడి చేతిలో పెడతాడు అప్పుడు పిల్లవాడికి తెలుస్తుంది ఏమని రూపాయి ఇస్తే చాకులెట్ ఇస్తారు అని అప్పుడు మొన్నటి తల్లి దగ్గరికి వెళ్ళి నాకు రూపాయి అని అడుగుతాడు కాబట్టి యుక్తేమీ లేదు అక్కడ వీళ్ళు చిన్నతనం నుంచి మనం వల్ల వాడు పెంచితే వాడు దానికి తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నాడు యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థిని ఒకరిని కష్టపడి చదువుకున్నవాడు చదువుకుంటూ తండ్రి ఏం చేశాడో తెలుసునండి వాడికి పెళ్లి చేసి నువ్వు అల్లుడివి అన్నాడు నువ్వు అల్లుడివిరా వాళ్ళకి నువ్వు అన్నాడు వీడు అల్లు నేను అల్లున్ని వీడు స్వీకరించాడు స్వీకరించి ఆ నాటి నుంచి ఆ అల్లుడు అనే సంస్కారం ఉన్నంత వరకు దుఃఖాన్ని అనుభవించండి కాబట్టి వీడు దుఃఖాన్ని అనుభవించాడు కాబట్టి అల్లుడు అనే స్టేటస్ కరెక్టా ఎవడు చెప్పాడండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు మీరు ఆర్గ్యుమెంటు మీరు భూతదర్శనం చేయండి అల్లుడు అన్నది ఆత్మస్వరూపం మీద అధ్యాపండి అదది నేను ఉన్నాను అనే అనుభవము ఆ అనుభవంలో ఈ అల్లుడు అనే స్టేటస్ ఉందా నేను ఉన్నాను అనే మౌలికమైన అనుభవం సత్యం ఆ అనుభవం మీద ఈ శ్యాల దీన్ని అల్లుడిని ఏమంటారు శ్యాల కాదు జామాతృత్వాన్ని వీడు ఆరోపించుకుని అహం జామాత అని ఆరోపించుకుని దుఃఖాన్ని అనుభవించాడు కాబట్టి దుఃఖానుభవానికి జామాత అనేది యథార్థమని దుఃఖానుభవం కాదు వీడి యుక్తి ఏమీ లేదు అక్కడ వీడి అజ్ఞానం వల్లనే వీడి దుఃఖాన్ని అనుభవించాడు భూతదర్శనం చేసి ఈ అల్లుడు అనేది అధ్యారూపము ఇతరుల యొక్క మానావమానాలకి మనం అతీతులము ఆత్మస్వరూపానికి మానము లేదు అవమానము లేదు బాహ్యముందు ఉన్నటువంటి ఈ కల్పనలన్నీ కూడా మిథ్యా అని కనుక తెలుసుంటే ఆ దుఃఖం కలిగి ఉండేదా కాబట్టి భూతదర్శనా ఈ భూతదర్శనము మీరు జాగ్రత్తగా పరిశీలించండి ఇది వస్త్రము అన్నారు పటజ్ఞానం ఘట జ్ఞానం అయిపోయింది పటజ్ఞానానికి రండి పటము ఉన్నది కనుక పటజ్ఞానము కలిగింది అని అంటే తప్పు పటము లేదు పటజ్ఞానం మీకు అలవాటు కలిగింది పటము లేదు అక్కడ ఉన్నదేమిటి థ్రెడ్ తంతువు తప్ప తంతువు అంటే దారం దారం తప్ప ఇంకా ఏమీ లేదు అక్కడ దారం తప్ప ఏమీ లేదు దారమే ఉంది పటమని మీ కల్పన కాబట్టి పటజ్ఞానం దాన్ని ఆ దారాన్ని అలా దగ్గర దగ్గరగా అమర్చిన కారణంగా పటము అని దర్శించటానికి మీరు అలవాటు పడ్డారు మీ అలవాటు తప్పది దాంట్లో యుక్తి దర్శనం అనే మాట సరికాదు భూత దర్శనాన్ని మీరు అభ్యాసం చేయాలి అభ్యాసం చేస్తే పటము మిథ్యా తంతువు మాత్రమే సత్యము అని తెలుసుకుంది మళ్ళీ మాట్లాడతాం ఓం పూర్ణమగ పూర్ణమగం పూర్ణ